స్టార్ట్ చేశాం స్థూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడ సర్వనతుడ సర్వకృపా నేపు దేవ పరిశుద్ధుడా తీసుకుంది స్తోత్రంలో నా గొప్ప భూమిని వద్ద సమస్తముని నోటి మాట ద్వారా సృష్టించిన గొప్ప సర్వశక్తి సంపూర్ణ సర్వనతులకు దేవ నీకు వర్ణాలిసయ్యా ఇక మధ్యకాల సమయంలో ప్రభావ నైనా మీకు సైనికంగా వచ్చిన ప్రభావ దేవాతి దేవ మీ మమ్మల్ని మీకు సంగ్రం నిలబెట్టుకునేందుకే నీకు వర్ణాలిసయ్య గొప్ప దేవ మీకు దినం ఎంతోమంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు మీ కృపలోనైనా మీకు వినికి మమ్మల్ని బద్దపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్వులుగా నిలబెట్టుకున్నారు తండ్రి నీకు వర్ణాలి సయ్యా నీతి కృతజ్ఞతలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరులు నీకే కలిగినాక హాలయ్య నైనా ఇస్తే ప్రభావ మీ వాకింగ్ లో ప్రభావ మీ ధ్యానిస్తుందిగా ప్రభావ మీ కందులు మేము గడుస్తుందిగా ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించినయన నా దేవ మీ వాకింగ్ చేయడం మమ్మల్ని బలపరచని ప్రభావ గొప్పదేవ బహుశ్రమల కాలంలో మీ ఉంటుందిగా ప్రతి క్షణం ప్రభావ మీద నిరీక్షణ కలిగి ప్రభావ మీ వైపు చూస్తే మేము ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావా నా తన ఎవరు కూడా ప్రభావ కదిలింపబడుకున్నాను ఆయన ప్రతి ఒక్కరు ప్రభావ మీలో స్థిరంగా సంపూర్ణంగా బలపడినైనా తండ్రి మీమే మా ఆశ్చర్యాలు జరుగు మా కొండ మా కోటమి మా సంపూర్ణంగా ప్రభావ విశ్వాసంలో ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయండి ప్రతి వాగ్దానమని ప్రభావ మీరు మా పట్టుకొని మీరు తిరిగి వచ్చేంత వరకు పట్టుకొని జాగ్రత్తగా ఒక విశేషమైన జాగ్రత్తగా మేము చూపించాలో ప్రభావ అలాంటి సేవ చేయడం మమ్మల్ని అందరూ నడిపించని బలపరిచి ప్రతి చోట మీ ప్రమని అందరినీ సాక్షిని పెట్టుకోమని ఏసులు క్రీస్తు పరిషద నామ ప్రవాదంతట్లో మీరే నడిపించి మీ పక్షదాత నడిపించి మాకు అందరికి అనుగరించమని ఏసు క్రీస్తు పరిషద నామని ప్రార్థించుకున్నాం తండ్రి ఆమెన్ పాట పాడతారు నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించుబాట నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించుబాట పరము నడిపించు బాట కలతలిన్నియుంగ్నా కలవరం నీకునా కలతలిన్ని యుంగ్ కలవరం నీకునాసుదేవుని కలిగుం ఏసుదేవుని కలిగున్నా లేదు భయమో అన్నా నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట శోధన బాధలున్నా వేదన రోదనెన్నున్నా శోధన బాధలున్నా వేదన రోదనలున్నా శరీరమందు ముళ్ళున్నా శరీరమందు ముళ్ళున్నా ప్రభుకు స్థితులంతెలు పన్నా నా కృప నీకు చాలు నేను నీకున్న ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట హలలుయలుయల వాక్యం షేర్ చేసుకుంటారన్నా హలలు ఎవరైనా షేర్ చేసుకుంటే షేర్ చేసుకోండి లేకుంటే నేను చెప్తున్నా శ్రావణ్ చెప్తావా నాకు ఆఫీస్ లో కొంచెం కష్టం అన్న ఇంటికాడ్ ఉంటే ఖచ్చితంగా చెప్తుండే ఆఫీస్ లో కొంచెం వాల్వీలు వచ్చి కూర్చుంటారు ఆఫీసర్లు మధ్యలో ఆపాయాల్సి అట్లా అని ఎప్పుడు ఆఫీస్ లో చెప్పడానికి అవకాశం ఉంది మీరు చెప్తాను చెప్పండి అన్నా సరే నేను చెప్తానులే సరే ప్రార్థన చేస్తాం దేవుని వాక్యం ద్వారా ఇచ్చే స్తోత్రం ప్రభా పరిషుద్ధుల గొప్ప దేవా సర్వశక్తి మంతుడానికి వందాలేసయ్యా అబ్రాహాం నిశాక్ లో గొప్ప దేవా కృపామయడానికి వందాలేసాయా ఈ గడిషన కాలం వంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవులు ఎప్పుడైనా నిలబెట్టుకున్నారనైనా మీకు దినానికి ప్రభావ నా దేవా నీకు వందాన్ని సరే మీకు నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించండి ఈ మధ్య కాలశ్రమంలో ప్రభావ మీ వాక్యమే ధ్యానిస్తానుగా ప్రభావ మీకు పరిశుభాత్మ నడిపి మాకు అనుగ్రించండి వాక్యము లేని సత్యాన్ని మా ఆత్మీ నేతలు ఇప్పండి ప్రభావ మమ్మల్ని బలపరచండి మమ్మల్ని స్థిరపరచండి ప్రభావ మీ విశ్వాసంలో నా దేవ బహుశ్రమల కాలంలో మీ ఉంటుండేగా మీ వాక్యమే మేమే ఆధారపడి జీవిస్తున్నాం నైనా గొప్పదేవా నా ఓటు విషయమైన మీరు గైకుంటారు గనుక భూలోక రాబోయే శోధన కాలంలో మిమ్మల్ని కాపాడుతున్నారని మీరు మాకు వాగ్దానం చేసినట్టు ప్రవ్వా నైనా ఆ వాగ్దానాన్ని బట్టి ప్రవ్వాక్యే నా తండ్రి మేము ఆధారపడినాం ప్రవ్వా మీరే మాకు నిరీక్షణ నైనా గొప్పదేవ మీరే మాకు సహాయపడి నటించని బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షి నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆ మేన్ హలలుయ వాయిస్ వినిపిస్తుంది కదా క్లియర్ అర్ఫెక్ట్ ఓకే కొరిందులు రాసిన రెండవ పత్రిక సెకండ్ కొరింది మొదటి అధ్యాయంలో నుంచి మన ఒక రెండు ఒక మూడు వాక్యాలు మనం చూసుకుందాము ఈ అధ్యాయము పౌలు తన సేవా జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మీయ జీవితంలో ఆయన పోతున్నప్పుడు ఎన్ని సమస్యలు ఎన్ని శ్రమలు ఆయన అనుభవించిండో ఆ శ్రమల్లో ఆయన ఏ రీతిగా ప్రభు కొరకు నిలబడిండు అనే విషయాలు ఇక్కడ రాయబడ్డాయి కాబట్టి ఏ రీతిగా ఉన్నప్పుడు ఆయన చేసే పరిచయల విషయంలో కానీ ఎన్నోసార్లు ఆయన మరణం నుంచి తప్పించబడిండు ఎన్నోసార్లు యూదుల నుంచి తప్పించబడిండు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన మటుకు ఏ ప్రభు మటుకు ఇచ్చిపెట్టలే కానీ ఆయన పొందిన శ్రమలు ఈ లోకాతీతమైనవి కావు సంపూర్ణంగా ప్రభుల మీద ఆధారపడి ఆయన నామము నిమిత్తము ఆయన శ్రమ అనిపించిండు కాబట్టి దేవుని సేవకులు ఆ రీతిగా ఆయన ఆయన శ్రమలు అందించినప్పుడు ఆయన ఎంతగా సంతోషించండు ఎంతగా ఆనందించండు ఎంతగా నిరీక్షణ కలిగి ఉన్నాడు ఆ శ్రమ ఉపద్రవం వచ్చినప్పుడు అనేది ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఆ విషయం ఎనిమిదవ వచనంలో చూసినప్పుడు మొదటి రెండవ కొరింద పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇక్కడ రాయబడుతుంది సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా నాకు మాకు ఇష్టం లేదు అన్నాడు అంటే ఆసియా ఆసియాల్లో అనేది ఇక్కడ చెప్తుండేనా ఆయన జీవితంలో ఆయన ఆయన ఎందుకు ప్రభువులు సాగిపోతున్నప్పుడు ఎలాంటి శ్రమలు అనుభవించండు అనే విషయం అక్కడ చెప్తున్నాడు చూడండి సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటే ఆ కొరంది సంఘానికి చెప్తుండ మీరు శ్రమలు కొండ పోతున్నారు అనుకుంటున్నారు కానీ మాకు కూడా ఒక శ్రమ వచ్చింది ఆ శ్రమలను ఎట్లా తప్పించబడినాము అనేది ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తున్న పౌలు క్రైస్తవ సంఘం అంటే దేవుని బిడలు కదా మనం కూడా ఆ సంఘానికి సాదృశ్యం మనం అంతా కూడా కానీ పౌలు చెప్తున్నాడు ఆ రీతిగా అదేమనగా మేము బ్రతుకు బ్రతుకుదమ్మను నమ్మకం లేక ఉన్నట్లుగా అంటే ఇక మేము చనిపోతాము ఇక మాకు ఆధారం లేదు అని అట్లా అలాంటి పరిస్థితి మా శక్తికి మించిన అధిక అత్యధికమైన భారం వల్ల కుంగిపోతుంది అంటే శక్తికి మించితే మించిన అత్యధికమైన భారం అంటే శక్తికి మించింది ఆ భారము చాలా అధికమైందంట అంటే ఇక ఇంకా అంతగా ఉన్నప్పుడు ఇక మనిషి బ్రతకగలడా కష్టమే కదా అంతగా ఉన్నప్పుడు బ్రతకగలడు బ్రతకలేడు మనిషి అంతగా కృంగిపోతామన్నాడు అంటే ఆ కుంగిపోతామని అని కదా తర్వాత ఆ కానీ అంతగా కృంగిపోయినా కానీ శక్తికి మించిన ప్రయాణం ఉందని మనకి ఏలైతే చెప్తారు కదా నీ శక్తికి మించిన ప్రయాణం అన్నాడు ఏలైతే ఇక్కడ కూడా మా శక్తికి మించిన భారం అన్నాడు అధికమైన భారం వల్ల కుంగిపోతూ చూడండి ఒక దశలో మనం కుంగిపోతా ఉంటాం కానీ కృంగిపోయిన వాళ్ళు ఖచ్చితంగా మన ప్రభువు లేపుతాడు కానీ ఇవన్నీ వాగ్దానాలు ఇవన్నీ వాక్యాలు మనం మనం చూస్తూ ఉంటాం మనం ఎన్నోసార్లు మనం ధ్యానించిన ఉంటా ఉంటాం కానీ అలాంటి కృంగిపోయిన ఆ టైంకి ఆ టైంకి వచ్చినప్పుడు మనం మనం ఏం చేస్తున్నాం అంటే ఆ వాక్యాలను మనం మర్చిపోతున్నాం అన్నట్టు అందుకు మనం కృంగిపోతూ ఉంటాం కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నంటే అలాంటి భయంకరమైన బాధ వల్ల ఆయన కుంగిపోయింది చూడండి ఎంత కుంగిపోయినాప్పుడు చూడండి మరియు మృతులను లేపు దేవుని అందే గాని చూడండి మృతులను లేపే దేవుని అందే కాని అంటే ఆయన మృతులను లేపే దేవుడు చనిపోయిన వారిని తిరిగి లేచే లేపే దేవుడైనా అంత గొప్ప దేవుడు చూడండి మనము దేవుని అందే విశ్వాసం ఉంచాలా అనే విషయం చెప్తున్నా అంటే ఆయన తలుసుకుంటే ఏమన్నా చేయగలడు కానీ ఆ మనం అలాంటి శ్రమలో కష్టాల్లో మనం పోయినప్పుడు మనము మన విశ్వాసం బలపరచబడుతుంటది ఇంకా మనకు ఎక్కలేని ధైర్యము ఆనందం వస్తా ఉంటది చూడండి మన మృతులను అంటే ఇప్పుడు ధాన్యాలు విషయం మనం చూసినప్పుడు ధాన్యాలు దేవుని అంటే భయభక్తులు కలవాడు కదా ఎంతో భారం కలిగిన వాడు ఎప్పుడు సార్లు ప్రార్థన చేసిన వాడు అయినా ఎంతగానెంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ప్రార్థన చేసేవాడు అయినా కానీ అలాంటి భయంకరమైన టైంలో ఉన్నా కానీ ధాన్యాలు ఏం చేసి సింహాల భోన్లో వేసిండు తీసిపోయి చూడండి సింహాల భోన్లు వేసిండు కానీ సింహాల భోన్లు వేసినప్పుడు ధాన్యాలు భయపడాల కానీ భయపడలే ధాన్యాలు సింహాల బోన్లో ధాన్యాలను వేస్తే ఆ అంత భయంకర సింహాలు అంటే ఎట్లాంటివి అవి చూస్తేనే భయపడతారు మనుషులు అది గౌరవిస్తే అంత భయంకరంగా ఉంటది కానీ అలాంటి ధాన్యాల్ని అలాంటి సింహాల్లో ధాన్యాలు వేసిండ్రు కానీ ధాన్యాలు వేసినప్పుడు ధాన్యాలు దేవుడు తప్పించిండు అక్కడ అంటే సింహాల నోలను దేవుడు మూచిండు ధాన్యాల్ని ఆ శ్రమలో కూడా అంత భయంకరమైన శ్రమ అది కానీ ఆ శ్రమలో కూడా ధాన్యాలు మటుకు ఆయన ఆయన విశ్వాసం విడిచిపెట్టలే ఎందుకంటే సింహాలను చేసిన దేవుడు కదా సింహాలను ఇవన్నీ చేసిన దేవుడు కదా కాబట్టి ఆయన చేసినప్పుడు ఆయన మాట వింటేయి ఆయన ఆజ్ఞించిండో నా సేవకులను ముట్టడానికి వీలేదని చూడండి కాబట్టి ఆయన బిడ్డలు నిరీక్షణ కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో దీని కలిగి ఆయన కొరకు ఎంతగానో కనిపెట్టుకుంటారు ఎన్ని వచ్చినా గాని ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన ఆయన రుచి చూసిన చూసి ముందుకు పోయిన వాళ్ళు ఎత్తి పరిస్థితులు కూడా ఆయన కానీ వీళ్ళు పౌలు సేవా జీవితంలో ఆయన సువార్త నిమిత్తమై అలాంటి శ్రమ అనుభవించిండు చూడండి ఈ లోకంలో శ్రమలు మనం అనుభవిస్తే వాటికి విలువ ఉండదు కానీ ప్రభులో ఉండి శ్రమ అందిస్తే అది ఆయనకి ఇంపైన సువార్సనలాగా ఉంటుంది మన ప్రభు చూడండి అలాంటి వారంలో ఆయన కుంగిపోయినట మృతులను లేపు దేవుని అందే కాబట్టి మన ఆయన ఎందే మనం మేము నమ్మిక ఒక దశలో మనం మనం నమ్మకం పెట్టుకుంటాం నాకేం కాదు అట్లాంటి ఒక దసరా ఏం చేస్తాం అంటే దేవుడి మీద విశ్వాసం పోయి ఆ మానవ తలంపులగా ఆలోచిస్తూ ఉంటాం ఏంటంటే ఆ ఇందాక ఫోన్లో చూసినప్పుడు ఎంతగానో బాధతో చెప్తుంటే నాకే చాలా బాధ అనిపించింది నాకు నమ్మకం లేదు అని చెప్తున్నారు చూడండి సేవ సేవకు సేవలో ఉన్నప్పుడు మనం ప్రభువులు అంతగానో ఆనందించిన వాళ్ళు రుచి చూసిన వాళ్ళం మనం అంతా కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే ఎంత దుఃఖం అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కదా అంటే మన విశ్వాసం ఎక్కడ విషయం మనం అర్థం చేసుకోవాలా ఇంతగా మనం దేవుని వాక్యంలో మనం ఉండి ఇంత వాక్యాలు మనం చూసి మనము ఆ టైంకి మన విశ్వాసం ఎక్కడ ఇక్కడ వాక్యం క్లియర్ చెప్తుంది తేటగా చెప్తుంది ఏమనంటే మృతులను లేపు దేవుని అందే కానీ ఆయన మృతులను లేపేవాడు ఆయన ఆజ్ఞే సాల్ ఎవరైనా సరే లేవాల్సిందే ఎందుకంటే ఆయన సృష్టి అంత గొప్ప దేవుడు మన ప్రభు అలాంటి దేవుడు మన కలిగి ఉన్నప్పుడు మనం అలాంటి అంటే ఎంతగా కుంగిపోయినంటే విశ్వాసం లేదన్న విశ్వాసం నుంచి వాళ్ళు తొలిపోయినట్టు అంటే నాకు నమ్మకం లేదన్నప్పుడు నీ నమ్మకం ఎక్కడుంది నీ మీద నువ్వు నమ్మకం పెడుతున్నావా నీ నమ్మకం ఎవరి మీద పెట్టాలా మన ప్రభుత్వ యనను ఎంతో మంది బాగు చేసిన కానీ చూడండి దేవుని మా ఇందు మేము నిశ్చయము నిశ్చయమును మా మట్టుకు మాకు ఖాళీ ఉండేది అంటే మేము ఖచ్చితంగా ఇక మా పని అయిపోయింది ఇక మాకు ఇంకేం లేదు అయిపోయిందని చెప్పి నిశ్చయమని వాళ్ళు అనుకున్నారు ఇక నిశ్చయమని అనుకున్నారు వాళ్ళు చూడండి మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణం అవదము అని నిశ్చయమను మా మాటకు మాకు కలిగి ఉండేను ఆయన అతి గొప్ప మరణం నుంచి మమ్మల్ని తప్పించాను చూడండి అంటే వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా కానీ ఓడలో పని చేసేటప్పుడు కానీ వాళ్ళ దగ్గర పోయినప్పుడు కానీ ఎంత పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు వాటి అన్నిటి నుంచి ఆ తప్పించే దేవుడు కదా ఆయన తప్పిస్తా ఉంటాడు కానీ ఒక దశలో ఆయన తప్పిస్తాడు ఒక దశలో మనం ఇంకెందుకు ఒక దశలో ఎందుకు తప్పిస్తాడు అన్నప్పుడు దానియులు ఎందుకు తప్పించి సింహాల భవనం ఉంచినప్పుడు దానియులు పర్పస్ ఇంకా ముగించలేదు దానియులు ఇంకా ఉంది ఆయన ఆయన ఆయన ఇంకా దానియులు ఇంకా ఉన్నాడు ఇంకా ఉంది దానియులు పర్పస్ ఇంకా ఉంది ఇంకా ముగించగలన్నట్టు ఆయన కాపాడుతాడు కానీ పౌరు జీవితంలో చూసినప్పుడు పౌరులు ఎన్నోసార్లు ఈదుల నుంచి సంపాలని చూసినా గానీ దేవుడు తప్పించాడు కానీ చివరికి ఆయన అతసాక్షినట్టు మనం చూస్తుంది అంటే ఇంకా ఆయన ఆయన టైము ఇంకా దగ్గర పడింది అంటే ఆయన దేవుని ఆయన పని దేవుని ద్వారా ఆయన చెప్పబడిన పత్తి దాన్ని సంపూర్ణంగా ఆయన ముగించేసి చివరికి ఆయన అది సంతోషంగా వెళ్ళినన్నట్టు కానీ ఈ మధ్యలో ఏం జరిగిందన్నప్పుడు ఎన్నోసార్లు తప్పించింది కదా ఎన్నోసార్లు చనిపోవాలి ఆయన కానీ ఆ పావున గారు చనిపోవాలి కానీ అది ఏం చేయలేకపోయింది ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలా ఆయనని విడిచిపెట్టడన్నట్టు అంటే మన మన కాలం ముగించాలంటే ఆయన ప్రణాళిక మన ద్వారా సంపూర్ణంగా అది నెరవేర్చిన త్వరగా ఆయన మన మన కాలం ముగించదు నేనైతే అట్లనే నమ్ముతాను ఎందుకంటే అది అది ఫుల్ఫిల్ కాలే ఇంకా కాలేదు కాబట్టి ఆయన పౌల్ని అంతగా తప్పించింది పత్తి శ్రమలో ఆ పత్రికలో మనం అని చెప్తూ ఉంటాడు ప్రతిశ్రమ పాము కనవటం ఆయన తెలియదు పాము గడిచిన సంగతి కూడా తెలియదు కానీ ఏ హాని చేయలేదు చూడండి కాబట్టి మనకు తెలియకుండా ఇంకా ఎన్ని జరగబోతున్నాయి అవన్నీ మనం చూస్తున్నామా సైతాను నిన్ను ఎట్లా అటాక్ చేయబోతుండో నీకు అవన్నీ తెలియదు కానీ ఆయన కాపాడుతుంటాడు ప్రతిక్షణం చూడండి ఇస్రాయల్ ప్రజలు ఆ అరణ్యంలో మంచి పోతా ఉంటే ఆ యొక్క విలాము ఏం చేస్తున్నాడో వాళ్ళ పైన ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఇస్రాయల్ ప్రజలు ఎలాంటి కుట్ర చేస్తుందో ఇస్రాల్ ప్రజలు తెలుసా వాళ్ళు తెలీదు వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు అరణ్యంలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నారు పై నుంచి చూడండి మన విషయం కూడా మనకి ఏం జరుగుతుందో మనకంటే ఎక్కువ మనం మనం ఒక్కసారి మనం చాలా జాగ్రత్త పడుతుంది ఏదో మనం ఇంకా లేదన్నట్టు ఇంకెవరు లేరు మనం మనం అన్నట్టుగా ఉంటాం ఒక దశలో కానీ అది పనికిరంది అన్నట్టు కాబట్టి దేవుడే మనల్ని కాపాడాలా ఆయన తప్ప ఎవరు కూడా కాపాడలేరు ఆ భయంకరంగా ఆ బాలకరాజు ఆ బిలాము వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తూ ఉంటారు ఇష్టాలని కానీ దేవుడు క్షపించనిలే ఆయన చూస్తున్న పై నుంచి వాళ్ళేమో వాళ్ళు తెలియకుండా వాళ్ళ పట్టుకొని పోతూ ఉండరు అరణ్యంలో పాటు ఉన్నారు చూడండి అందుకే ఆయన ప్రతిక్షణం ఆయన కాపాడే దేవుడు మనకు ఆ ఫేత్ ఆ విశ్వాసంలోకి మనం రావాలా ఎందుకంటే అనేకులు ప్రేమ చలారిపోతుంది అనేకుల్లో విశ్వాసం తొలగిపోతాడని చెప్పిడు ప్రభు కాబట్టి ఆ టైంలో మనం ఉంటున్నాం కదా భయం భయం భయం మనుషులు అంతా కానీ ఆ రీతిగా ఉంటుందని చెప్పిండు ఆయన తిరిగి వచ్చేటప్పుడు మనుషులంతా భీతితోనే భయంతోనే బరిగెత్తిపోతూ ఉంటారు ఎంత ఇప్పుడు ఎంత పరిస్థితి ఉంది ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఇంకెంత పరిస్థితి ఉంటుంది కానీ మానవ మటుకు విషయం ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఆయన తప్పిస్తాడని ఆయన అతి గొప్ప మరణం నుంచి మమ్మల్ని తప్పించాను ఇక్కడ ముందును తప్పించను కాబట్టి ఇప్పుడు తప్పించిండు ఇక ముందు కూడా తప్పిస్తాడు మన విశ్వాసం అట్టు ఉండాలా భయపడానికి వీలేదన్నట్టు చూడండి ఈ ఈ లోకం అంతా భయపెడుతుంటుంది మనుషులు ఏదో ఏదో అని అందరూ చెప్తా ఉంటారు కానీ మన మటుకు భయపడవు ఎందుకంటే దుష్టుడు ఆ రీతికి మనల్ని మన మైండ్ డైవర్ట్ చేస్తుంటాడు వాడు కాబట్టి మన మటుకు మనం ప్రభు మీదనే అనే విషయం ఎందుకంటే ఆయనే మనల్ని కాపాడే దేవుడు ఆ ఆ సంపూర్ణమైన విశ్వాసంలోకి మనం వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండగలం అన్నట్టు చూడండి ఇక ముందును తప్పించను మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు మాకు సహాయము చేయించుండగా ఆయన ఇంకా మమ్మను మమ్మను ముందును ఇంకా ముందును మమ్మను తప్పించండి ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము చూడండి ఇదంతా ప్రార్థన వల్లే చూడండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తారు ఈ పౌలు వీళ్ళ గురించి ఎన్ని సంఘాలు ప్రార్థించిన టైంలో ప్రార్థించిన వాళ్ళు చూడండి అందుకే ప్రార్థన అనేది ఎంత శక్తి కలదు ఇక్కడ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం అంటే ప్రార్థన చేయటం వల్ల వాళ్ళు అంత తప్పింపబడినారు కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఆయన విడుదల కల్పిస్తాడు ఎందుకంటే ప్రార్థన అనేది ఆయన హృదయం కదిలింపబడుతుంది మనం ప్రార్థన చేస్తుంటే ఆయన హృదయం కదిలింపబడాల అంతగా మనం సంపూర్ణంగా ఆయన మీద డిఫెండ్ అయిపోయి మనం ప్రార్థన చేసినప్పుడు మనం సంపూర్ణంగా ఆయన మీద నిరీక్షణ కలిగి ఉంటాం కానీ ఇక్కడ ఏం చెప్తుంది తెలుసు ఎవరికి వచ్చేవారికి ఆ ఇక ముందును తప్పి మమ్మల్ని తప్పించడని ఆయన ఎందుకు నిరీక్షణగా అలవారమై ఉన్నాం కాబట్టి ఇంకా ముందు ఇంకా ముందు అంటే రెండు సార్లు మూడు సార్లు రాయబడింది అక్కడ అంటే ఎన్నో ఎన్నో ఆపదల నుంచి ఆయన కాపాడిండో పౌరిని చూడండి కాబట్టి పౌరులు లేడు కానీ వాళ్ళ అనుభవాలు వాళ్ళ వాళ్ళ దేవుడు ఎట్లా కాపాడు అనేది పౌరులు సేవించిన దేవుడు ఈరోజు మనం సేవించిన దేవుని ఒక్కడే కదా ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్నాడు వాళ్ళు తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు కాబట్టి అలాంటి నిరీక్షణ మనకు ఉండాలా అలాంటి విశ్వాసం మనకు ఉండాలా నిరీక్షణ లేకపోతే ఆ ఈ మనం మన విశ్వాసము ఉండి నిరీక్షణ లేకపోతే వేస్తే కదా కానీ మనం దైన విషయంలో కూడా మనం అట్లా భయపడొద్దు కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎన్నో ఆపదల నుంచి ఎన్నో కష్టాల నుంచి వాళ్ళు దేవుడు ఇప్పించారు కదా ఆ శత్రమేసేపు ఆ వినిగోలు వాళ్ళు కూడా తప్పించాడు దేవుడు ఎంతో దేవుడు భక్తులు తప్పించాడు పౌరులు తప్పించాడు సింహాల బోలు నుంచి కాబట్టి మన ఎప్పుడు పరిస్థితులు కూడా మనం నిరీక్షణ పడకుండా ధైర్యంగా మనం ప్రభు కొరకు మనం ఉండాలా ఎందుకంటే మనకు దేవుడు ఒక పని మనం ఒక పని కొరకు దేవుడు మనం పెట్టింది లోకంలో కానీ అది ముగించేంత వరకు మనం మటుకు ధైర్యంగా విశ్వాసములు ప్రభు ఎందుకు నిరీక్షణ కలిగి ఉంటా ఉంటాం కానీ పౌలు కూడా చాలా కష్టాలు ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో విషయాలు దేవుడు చూపించింది కానీ ఇక్కడ ఆ రెండోక రెండులో అధ్యాయంలో ఇక్కడ ఉంటది వాక్యము చూడండి ఏడు అంటే ఆయన ఆయన ప్రత్యక్షతలు ఆయనకు దేవుడు ఎలాంటి గొప్ప ఇచ్చిండో అనేది ఆయన చెప్తున్నాడు ఆయన గురించి కాబట్టి ఏడవచ్చనంలో నాకు కలిగిన ప్రత్యక్షలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపుకోకున్నట్లు నాకు శరీరములకు ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టకు సాతాని యొక్క దూతగా హయించబడేను చూడండి ఆయన ఆయన సేవ ఎట్లా ఉంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నంటే అది నా అది నా యుద్ధ నుంచి తొలగిపోవాలని దాని విషయమై మమ్మోరు ప్రభులు వేడుకుంటుంది అంటే అది నా తొలగించి ప్రవ్వా అని నేను వేడుకున్నప్పుడు ఈ వాక్యం ఎంతగానో మనకు ఆదరణిస్తూ ఉంటుంది చూడండి అందుకు నా కృప నీకు చాలును ప్రభు చెప్తుండు నీకు అవసరం లేదు పౌలు నా కృప నీకు ఉంది కదా నా కృప నీ మీద ఉంది నా కృప చాలు నీకు అన్నాడు చూడండి ఎన్ని బలహీతలు ఉన్నా ఆయన ఎంతగా అనుభవించిందో అన్ని బలహీతలు ఉన్నా కానీ ప్రభు ఏం చెప్తున్నా ప్రార్థన చేస్తే తీసేయమంటే అనేమంటే తెలుసా అవసరం లేదు అన్నాడు నా కృప నీ మీద ఉందన్నాడు కాబట్టి ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇంతకాలం మనం ఉన్నాం లేకుంటే ఫస్ట్ వేలోనూ మనం ఎట్లా ఉండేటోళ్ళం పరిస్థితి అంత భయంకరంగా కానీ ఆయన కృప ఉంది కాబట్టి చూడండి కానీ మన విశ్వాసం అని నిరీక్షణట్లుండాల నా కృప నీకు చాలును బలహీనత బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది ఆయన నాతో చెప్పాను చూడండి బలహీనతల్లో ఎంతో కష్టాల్లో బాధలు ఉందా గాని ఆయన శక్తి పరిపూర్ణమవుతుందంట మనలో అట్లా మనం నమ్ముతామా మనం అలాంటి నిరీక్షణ మనకు ఉందా మన బలహీనతల్లో మన కష్టాల్లో ఇలాంటి శ్రమల్లో ఆయన శక్తి పరిపూర్ణమవుతుందంట మనలో ఆయన వాక్యము మన హృదయంలో పోయి అది పరిపూర్ణమవుతుంది ఎందుకంటే దేవుడే వాక్యం కాబట్టి ఆయన వాక్యం కాబట్టి మన నా శక్తి పరిపూర్ణం అవుతుంది ఆయన నాతో చెప్పానంటే దేవుడు మాట్లాడుతున్నాయన అని ప్రార్థన చేస్తే ఎందుకు ప్రావా నాకు ఈ శ్రమ ఈ కష్టం ఎందుకు ప్రభావం అన్నప్పుడు నా కృపని మీద ఉంది నా కృప నీకుంది పౌలు చాలు నీకు కాబట్టి నువ్వు బలహీతలు ఉన్నప్పుడు నా శక్తి పరిపలి ప్రతి దాంట్లో కూడా ఆయనను బలపరుస్తాడు నీకు ఏ శ్రమలో నువ్వు పోతున్నా కానీ ఆయన మీద ఉంది ఆయన నిన్ను బలపరిచే దేవుడు నిన్ను నువ్వు లేవనెట్టే దేవుడు అనేది మనం సంపూర్ణంగా మనం నమ్మాల ఖచ్చితంగా మనం నమ్మాల చూడండి కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచు నిల నిమిత్తము చూడండి అంటే ఆయన శక్తి నా మీద నిలిచిన నిమిత్తము కింద ఫ్రూట్ నోట్స్ ఏముందంటే లేక నన్ను కప్పు నిమిత్తం అంటే ఆయన కృపతో కత్తుతున్నాడు అంట ఆయన కృప మనల్ని కప్పింది ఆయన కృపతో మనల్ని కప్పుతున్నాడు చూడండి అంటే మన మనం దాచిపెట్టుకున్నాడు ఆయన కృపతో మనల్ని దాచుకుంటున్నాడు ఆయనలో దాచుకుంటున్నాడు ఇంకా బాగుంటుంది ఆయనలో మనల్ని దాచిపెట్టుకుంటున్నాడంట ఈ శ్రమల కాలంలో చూడండి విశేషముగా నా బలహీత కింద నేను బహు బహు సంతోషంగా అతి చేయపడదును ఎవరన్నా సంతోషపడతారా కష్టాల్లో దుఃఖాలు ఉన్నది చెప్పిన ఎవరైనా ఆనందిస్తారా ఆయన ఆనందించిన పౌలు చూడండి ఎందుకు ఆనందించారంటే ఆయన కృప ఉందని చెప్పేసింది ఆయన ఆయన కృప చేత మనల్ని కప్పుతున్నాడు ఆయన ఆయనలో మనల్ని దాచిపెట్టుకుంటున్నాడు మనకు తెలియదు అది ఆయన ఎట్లా మనం కాపాడుతుందో మనకు తెలుసా ఏ రీతిగా ఆయన కాపాడుతున్నాడో మనం వస్తున్నాము పోతున్నాము ఎక్కడెక్కడో పోతున్నాం తీ వస్తున్నా ఆయన ఎట్లా కాపాడుతున్నాడో మనకు తెలుసా చూడండి అది తెలుసుకోవాలా అది నిరీక్షణ అది విశ్వాసం మన విశ్వాసం అంత గొప్ప దేవుడు మనకు కలిగిన ప్రాణం విచ్చిపెట్టడా మనం కుంగిపడానికి వీలేదు కదా ఎట్టి పరిస్థితుల్లో మనం కుంగిపడానికి వీలేదు నాకు నమ్మకం లేదు కష్టమే అని చెప్తున్నంటే ఎంత బాధ అనిపిస్తుంది చూడండి అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి మన మటుకు జాగ్రత్తగా ఉండాలా మనతో పాటు ఉన్న వాళ్ళ మన ఆధారంలో ఆయన ప్రభువులోకి నడిపించాలా చూడండి విశేషంగా నా బలహీత బహు సంతోషంగా అతి చూడండి అంటే ఆయన గర్విస్తున్నాను నాకు నాకు ఎలాంటి బలహీతలు ఉన్నా కానీ ఇలాంటి కష్టాలు ఉన్నా కానీ నేను మటుకు ధైర్యంగా ఉంటా అనేది అతను కష్టాలు రాగానే మనం ఎక్కడైనా కుంగిపోతూ ఉంటుంది ఏమో అయిపోయిందని మనం ఏదో అనుకుంటా ఉంటాం కానీ ఈ వాక్యము ఎంతగానో ఆదరణిస్తుంది చూడండి నేనెప్పుడు బలహీను అప్పుడే బలవంతుడను మనం చెప్పగలం అట్ట మాట నేను ఎప్పుడు బలహీను అప్పుడే నేను బలవంతుడు వాళ్ళు ఆ రీతిగా అనుకున్నారు పౌలు ఆయన వాక్యాలు చూస్తుంటే అసలు ఎంత ఆదరణ ఉంటుందో సంపూర్ణ దాన్ని లోతులోకి పోయి నీకు ఎంత ఆదరణ ఉంటుంది ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంటే ఎంత ఆదరణ ఉంది ఎంత ఎందుకు ఆయన కృపతో మనల్ని కప్పిండు ఆయన కృప మన కప్పిండి ఆయన బలహీతలందు ఎవరైనా కష్టాలు ఎవరైనా సంతోషిస్తారా కష్టాల్లో నష్టాల్లో బాధలు ఉన్నప్పుడు ఎవరైనా సంతోషిస్తారా కుంగిపోతూ ఉంటాం దుఃఖ సాగరంలో మనం పోతా ఉంటాం కానీ ఉంటుంది వేదనా కానీ దాంట్లో కూడా మనకు మనకు ఆయన శక్తి పరిపూర్ణం అవుతున్నది అనేది మటుకు మనం మర్చిపోవద్దు ఆయన ఆదరణ ఉంది ఎందుకంటే ఎన్నిసార్లు దేవుడు తప్పించుకుంటారు మనల్ని ఇంతకాలం ఇప్పుడు వరకు మనకు జ్ఞాపకం ఉందా చూడండి అప్పుడు తప్పించి ఇప్పుడు కూడా కాబట్టి ఆయన ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలా నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నామము నిమిత్తము అంటే ఆయన నామము నిమిత్తం ఈయన అనుభవించే శ్రమలో ప్రభు గురించే చూడని ఈ లోకాజమైన శ్రమలో ఎంత అనుభవించినా కానీ అది విలువ ఉండదు వాటికి కానీ ఈయన ధైర్యం చెప్తా ఆయన నామ ఆ క్రీస్తు నిమిత్తం ఆయన నామము నిమిత్తం క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను ఇబ్బందుల్లోనూ నిందలలోను ఇబ్బందుల్లోనూ కానీ ఆయన బలహీనంలో ఉన్న సోను నిందలు వచ్చిన ఆయన మీద ఇబ్బందులోని తర్వాత హింసల్లోనూ రూపధవనంలో ఇన్ని వచ్చినాయి ఇన్ని సమలు కూడా ఆయన ఆనందిస్తుందంటే ఆయన విశ్వాసం ఎంత ఎంతగా ప్రభుని ఆయన రుచి చూచుండాలా ఎంతగా ప్రభు మీద విశ్వాసం పెట్టాలా అలాంటి ఫేట్ మనకుందా ఇప్పుడు ఇది ఈ వాక్యం చదువుతుంటే ఆశ్చర్యం ప్రభ నాకు ఇలాంటి విశ్వాసం నాకుందా ప్రభా ఎందుకంటే లేకుంటే అడగాల ఏ స్టో శిష్యులు ప్రభ మా విశ్వాసాన్ని ఆ వృద్ధి చేయమన్నారు అప్పుడు విశ్వాసాన్ని వృద్ధి చేసింది కదా కాబట్టి మన విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలా ఎందుకంటే అది అది ఒక్కసారిగా ఉంది అని చెప్పుకొని పోయేది కాదు మన విశ్వాసం ప్రతి దినం సంపూర్ణం అవుతూనే ఉండాలా అతిథి సంపూర్ణంగా అవుతున్నాం మన విశ్వాసం సంపూర్ణం కావాలా మన నిరీక్షణ ఇంకా సంపూర్ణం కావాలా అంటే ఆ మన నిరీక్షణ ప్రభువులు అంతగా ఆయనకి దగ్గర అయ్యేలాగా అంతగా మనం ఆయనను ఆనుకొని జీవించేలాగా ఉండాలంట చూడండి నిందలోను ఇబ్బందుల్లోనూ హింసలోను ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను చూడండి ఆయన సంతోషించండు కాబట్టి ఈ శ్రమలలో మనం మనం ఎప్పుడు కూడా ఆనందిస్తూనే ఉండాల పౌలు చెప్తాడు ప్రియులారా ప్రభు ఆనందించమన్నాడు ఎల్లప్పుడూ ప్రభు నందు ఎందుకంటే మీ సహనాన్ని సకల జన్లకు తెలియజేయమన్నాడు చూడండి మీ సహనాన్ని సకల జన్లకు తెలియజేయమన్నాడు కాబట్టి ప్రభు మీకు సమీప ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ ఆయన ఎందుకంటే ఒక దశలో మన విశ్వాసం పరీక్షింపబడతా ఉంటది నీ విశ్వాసము ఈ శ్రమల్లో ఆధారపడే విశ్వాసమా లేకుంటే శ్రమలకు పడిపోయే విశ్వాసమా అనేది ఉంటది కానీ విశ్వాసము శ్రమలో వచ్చినప్పుడు పడిపోతూ ఉంటది ఎందుకంటే వాళ్ళ విశ్వాసం బలంగా లేదు వాళ్ళు పునాది సరిగా లేదు ఇక్కడ చూస్తాం మన ఇర్మయా గంధంలో మనుషులు ఆ రీతిగా మనుషులు తయారు చేసినారు లోకమంతా ఈ శ్రమలకి భయపడి పరిగెత్తిపోతున్నారంటే వాళ్ళు ఆ ఎట్టు ఉన్నారు వాళ్ళ వాళ్ళకి గోడెట్టు ఉంది మటితో కట్టిన గోడలు అంటాయి గచ్చ పొద పూసి గచ్చ పూస్తున్నారు గోడలకి అంటే వాళ్ళు పునాది అంత మటితో కట్టిన పునాదిలాగా ఉన్నది వర్షం వచ్చి వరదొచ్చి వడగండ్లు పట్టే దాని మీద అది మొత్తం కూలిపోతున్న ఆ గోడ అంటే అంతగా వాళ్ళు ఆ ఉన్నరన్నట్టు అంటే వాళ్ళ విశ్వాసం అట్టగు ఒక కనిపించే విశ్వాసం అది అది శ్రమలకి నిలబడే విశ్వాసం కాదన్నట్టు కాబట్టి మన ఈ శ్రమల కాలలో మనం నిలబడాలా ఏ విషయం కూడా అంతే కదా ఏమీ కాదు ఎలిగా ఏలియ కానీ ఎలీష గానీ ఇలా అంతా కూడా ప్రభులు అంతగా సంపూర్ణంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళు అందుకే పౌలు నన్ను బలపరచో వాళ్ళని సమస్తం చేయగలని కాబట్టి ఇవన్నీ ఆయన బలపరచబడటం వల్లే పౌలు చేయగలిగినాడు ఆయన బలపరచకపోతే పౌలు చేస్తాడు అలా చేయలేడు అంత సేవ చేసిన ఆయన కానీ మనం మనలో పౌరును బలపరిచిన దేవుడు మనల్ని ఎందుకు బలపరచడు మనకు అలాంటి విశ్వాసం ఉండాలా పౌలుకున్నంత విశ్వాసం మనకు ఉండాలా అందుకే ఆ శ్రమలను మనం తప్పించబడతామంట చూడండి ఆ శ్రమల్లో కూడా మనం తప్పించబడతాం ఎందుకంటే ఇది అంత భయంకరంగా శ్రమల కాలం కాబట్టి ఈ టైంలో ఒక వాగ్ దేవుడు మనకు చెప్పిండు వాగ్దానం మనం చూస్తాం కదా ప్రకటన గ్రంథంలో ప్రయాణ గ్రంథం మూడో అధ్యాయంలో ఈ వాక్యం ఎప్పుడు మనకి ఎంతగానో ఇది ఎప్పుడు ఎనిమిది సంవత్సరాల దేవుడు మాట్లాడే మనకు ఈ బైబిల్ స్టడీలో ఈ వాక్యం ఎప్పటికీ మనకి జ్ఞాపకం వస్తే ఉంటుంది కదా మూడో అధ్యాయం పదవి వచ్చినంలో దేవుడు చెప్పిండు శ్రమల కాలం ఎంత భయంకరంగా శ్రమలు రాబోతుంది ఈ లోకం మీదకి అని చెప్పిన మూడో అధ్యాయంలో చెప్పిండు ఆయన చూడండి ప్రయాణ గ్రంథంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటే కనుక భూ నివాసులను శోధించుటకు చూడండి భూ నివాసులను అన్నప్పుడు గొప్ప జనం శోధన అన్నప్పుడు భూ అన్నప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా ఇంకోటి ఫిజికల్ గా అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది కానీ ముఖ్యంగా భూ నివాసులను గొప్ప జనం వాళ్ళు శోధనలో పోతూ ఉంటారు శ్రమల గుండా పోతా ఉంటారు కాబట్టి ఆ శ్రమలో చూడండి రాబో రాబో శోధించుటకు లోకమంతటి మీదకి చూడండి పక్క మొదటి ఏం చేస్తున్నారంటే భూనివాసులకు తర్వాత లోకమంతటి మీదకి అంటే భూనివాసులు అంటే గొప్ప జన సంభానికి తర్వాత ఈ లోకమంతటికి శ్రమ ఇప్పుడు జరుగుతుంది శ్రమ జరుగుతూనే ఉంది కదా మీదకి రాబో శోధన కాలంలో అంటే రాబో ఇది ఎప్పుడు చెప్పింది దగ్గర దగ్గర రెండు వేల చెప్పింది కానీ ఇప్పుడు నెరవేరుతుంది అన్నట్టు ఎప్పుడు యోహన్ భక్తులు ప్రవేశించినది ఇప్పుడు అది జరుగుతున్నాయి అన్నట్టు రాబో శోధన కాలంలో అంటే శోధన గడియలలో శోధన కాలంలో రాబో శోధన కాలంలో ఏం చెప్తుంది అక్కడ దేవుడు తప్పిస్తారంట నిన్ను కాపాడేదను సో ఆయన కాపాడతాడు మనకు ఈ వాగ్దానం మనకి ఈ వాగ్దానాన్ని పట్టుకుంటే నీకు ధైర్యం ఉంటుంది ఎక్కలేని నిరీక్షణ ఉంటుంది ఆయన కాపాడతాడు నన్ను అనే విశ్వాసం నీకు ఉండాలా నీకు ఆ ఫేట్ ఉండాలా మన ఫేట్ మన విశ్వాసం ఎక్కడుంది ఆ గాలిని చూసి సముద్రం చూసి భయపడినరు మీ విశ్వాసం ఎక్కడ ఉన్నారు ప్రభు మీ ఎక్క మీ విశ్వాసం ఎక్కడుంది ఎక్కడుంది మీ విశ్వాసం కాబట్టి మనం మన విశ్వాసాన్ని బలపరచుకోవాలా మనం మన ప్రభు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఖచ్చితంగా కాపాడే దేవుడు చూడండి ఎందుకు ఇంకొక విషయం చెప్తున్నాడు చివరిగా నేను నేను త్వరగా నేను త్వరగా వచ్చుతున్నాను చూడండి ఆయన త్వరగా వస్తున్నాడు ఆయన రాకడ చాలా దగ్గరకుంది బహు సమీపం ఆయన ఆయన రాకడ నేను త్వరగా వచ్చుతున్నాను ఎవరను నీ కిరీటమును ఆ అపహరించకుండా నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునుము కాబట్టి మనం పట్టుకోవాలా ఇది వాగ్దానాన్ని పట్టుకోవాలా ఈ వాగ్దానము ఈ కాలంలో శోధన కాలం ప్రభావా నన్ను కాపాడుతున్నా కదా ప్రభా అని ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలా ఎట్లా కాపాడతాడు నువ్వు కండిషన్ ఉంది అక్కడ నీవు నా ఓర్పు విషయంలో వాక్యాన్ని గైకుంటే గనక ఆయన వాక్యాన్ని గైకొని వారే కాపాడబడతారు నువ్వు ఓర్పు అన్నప్పుడు నీకు శ్రమంలో కూడా నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా ఆ శ్రమల కూడా నువ్వు పట్టుకోవాల వాక్యం పట్టుకుంటేనే నువ్వు ఈ శ్రమల నుంచి కాబట్టి అందుకే మనం కాపాడబడుతున్నాం ఆయన వాక్యాన్ని మనం పట్టుకోవాలా ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి శ్రమలకు విడిచిపెట్టిపోతే శ్రమ వచ్చిందని చెప్పి వేరు లేకుండా అది ఎండిపోతే విడిచిపెట్టిపోతే ఎట్లా కాపాడతాడు ఎందుకంటే వాక్యమే కదా దేవుడు ఆ వాక్యం నీళ్ళు ఆయన ఎట్లా కాపాడతాడు కాబట్టి కండిషన్ పెట్టింది చూడండి చూడండి అక్కడ ఏముందని అక్కడ నేను త్వరగా వచ్చిన్నాను ఎవడ నీ కిరీటం అంటే కిరీటం అంటే రక్షణ కదా నీ రక్షణ నీ రక్షణ కిరీటం నీ కిరీటం ఎవడు కూడా గుంజుకోకుండా అపహరించకుండా ఎవడు కూడా దొంగిలించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో మనకు కలిగింది కదా మనకు కలిగిన వాగ్దానాల నిరీక్షణ సమస్తం మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అవన్నీ మనము గట్టిగా పట్టుకోవాలంట గట్టిగా పట్టుకునము చూడండి అందుకే మనం నిన్న చూసిన వాక్యం మనము విలీన సంగతులను నుండి మనము కొట్టుకొని పోకున్నట్లు వాటి మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండమన్నారు చూడండి ఇక్కడ ఎందుకంటే అనేకులు జాగ్రత్తగా ఉండరు అజాగ్రత్తగా ఉండి పోగొట్టుకుంటారు కాబట్టి మనం పోగొట్టడానికి వీలేదు చూడండి జయించే వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదని చూడండి జయించే ఆయన ఆలయంలో ఒక స్తంభం ఒక బిల్డింగ్స్ కట్టాలంటే ఒక పిల్లర్ కాబట్టి ఆయన దేవ పరలోక రాజ్యంలో ఒక స్తంభం మనం ఉంటామంట అంటే చూడండి ఒక ఒక స్తంభం అంటే ఒక ఒక ఒక విలువ ఒక ఆధిక్యత ప్రభు మనకి ఇస్తారంట ఆయన స్తంభంలో ఆయన మందులో ఒక స్తంభం అంటే ఎంత గొప్ప ధన్యత అది జయించిన వాళ్ళే అంట కాబట్టి మనం జయించాల ప్రభా ప్రభావాన్ని నాకు సాయం చేయ ప్రభు నేను జయించాలా అయితేగా చూడం అందులో నుండి వాడు ఇక ఎన్నడను ఇక ఎన్నడను ఇక మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు చూడండి వెలుపలికి పోడు అన్నప్పుడు ఎప్పుడు ఆయన సైన్యలో ఉంటాడు వాళ్ళు విషయం వెలుపలికి పోరు ఆయన నుంచి దొరికిపోరు వాళ్ళు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎద్ద నుండి దిగి వచ్చిన నా దేవుని పట్టం పేరును నా క్రొత్త పేరును మూడు పేర్లను ఎక్కడ వాని మీద రాసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినిగాక మనం వినాలంట ఇన్ని పేర్లు దేవుడు పెట్టి ఇవి ఎన్నో సత్యాలు ఇవి చాలా మిస్ట్రీ ఉంది ఈ యొక్క ఈ యొక్క వచనంలో కాబట్టి మనకు మనకు అర్థమయ్యింది అర్థం చేసుకోవాలా ఆయన నమ్మదగిన వాడు నువ్వు ఆ రీతిగా జయిస్తేనే ఆయన మందిరంలో ఒక స్తంభంలాగుంటో నీకు దేవుని కొత్త పేరు చూడండి ఆత్మీయ ఇస్త్రాలు మనం పేరు పెట్టింది దేవుడు నూతన ఇస్త్రాదులని కాబట్టి ఆ కొత్త పేరుని దేవుడు మనకి ఇస్తారంట బలాం నామకమైన మంచి దాసురా అనే బిరుదులు మనకు దేవుడు ఇస్తారు ఇంకా ఎల్లిస్తాడు మనం జయించాలంట అలాంటి శ్రమల కాలం ఉంటున్నాం కానీ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ లోక మత వార్త ఇరవై ఐదు అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా ఆయన త్వరగా వస్తున్నాడు పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఆయన ఆలస్యం చేసిండని చెప్పి వాళ్ళంతా ఏం చేస్తారంట కొనికి నిద్రించిండు బుద్ధి గల వారిని నిద్రించిండో బుద్ధి లేని వారిగా నిద్రించింది మొత్తానికి ఇద్దరు నిర్ధరించండి చూడండి తర్వాత అర్ధరాత్రి వేళ ఎందుకు నిర్ధరించారంటే ఇంకా పెళ్లి కుమార్ ఇంకా వస్తాడు ఇంకా రాలేదు రెండు వేల సంవత్సరాల క్రితం ఇంకా రాలేదు చాలు ఇంకా టైం ఉంది భారీ ఇంకా నేను ఇంకా రక్షణ పొందలేదు ఇంకా టైం ఉంది అప్పుడు నేను రక్షణ అప్పుడు భారతం తీసుకుంటా నేను కొంతకాలం కానీ వేరు ప్రియాంత తొందర ఏంది ఉంటారు కానీ ఎప్పుడు ఏ కాలం ఏ టైంలో వస్తుందో నేను తెలుసా ఇక్కడ చెప్తుంది నేను త్వరగా వస్తాను చూడండి ఆయన ఎప్పుడు వస్తాడు నీకు తెలుసా రేపు దినం రావచ్చేమో ఇంకా చేపక రావచ్చేమో కాబట్టి మనం సిద్ధపడి ఉండాలా అనే విషయం ప్రభు చెప్తున్నారు ఆ టైంలో వాళ్ళు అంత ఏం చేసారు నిర్లక్ష్యంగా అంతా నిద్రపోయింది కానీ అర్ధరాత్రి వేళ కేక వినబడింది అర్ధరాత్రి ఉన్నప్పుడు శ్రమల కాలం మనుషులంతా నిద్రపోతున్నారు చూడండి సత్యములు నిద్ర బుద్ధి గారు నిద్రపోతున్నారు కానీ ఒక్క మాత్రం అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు త్వరగా సిద్ధపడండి ఆయన ఎదుర్కొని ఒక కేక వినబడినట్టు అర్ధరాత్రి కేవలం ఎవరు కేక వేస్తారు ఒక చిన్న గుంపు మాత్రమే కేకలు వేస్తారు మనం వేయాలి ఇప్పుడు ఆ కేకలు అంతా నిద్రపోయి ఆశ్చర్యబద్ధంగా జీవిస్తున్నారు కానీ విశ్వాసం తొలగిపోయి నాకు ఇంకా అయిపోయింది నా పని ఇంకా లేదు అని అన్నారు కానీ కానీ దేవుడు తప్పిస్తారనే విశ్వాసం వాగ్గానే పోయింది కాబట్టి మనం కేకలు వేయాలా మన కేకలు వేస్తే అప్పుడు వాళ్ళు వేసి సిద్ధపరచుకారు ఎవరైతే సిద్ధంగా వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిపోయినారు ఎవరేసారు కేక మనం వేయాలా నువ్వు నేను వేయాల కేక మనం వేయాల కేక చూడండి ఒక గుంపు మాత్రమే కేక వేస్తుంది ఆ గుంపు ఎప్పుడు మేలుకొని ఉంటది ప్రభులు వాళ్ళు లేపుతారంట వచ్చి చూడండి బుద్ధి అందుకేనేమో మన పేతుడు చెప్తాడు ఆ నీతి మంతుడే రక్షింపబడితే దుర్బల దుర్బలం పాపు ఎక్కడి నుంచి అంటే వాడు వాడే రక్షించుకోలేకపోతే ఇతరులు ఎట్లా ఇక్కడ ఉందే వాక్యం అట్లనే కాని వారిని వీళ్ళని ఎవరు ఒకరున్నారు ఒక గుంపు ఉంది అది చిన్న గుంపు అది ఎప్పుడు ఆ గుంపుని దేవుడు కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు వాళ్ళు కేకలు వేస్తారు అంటే అర్ధరాత్రికి ఎలా ఆ టైంలో అందరు నిద్రపోతారు కదా అర్ధరాత్రి గారు ఎవరైనా వాక్యం చెప్తున్నా అది ఏ కేక దేనికి ఆత్మీయంగా అర్థం చేసుకుంటే శ్రమలు చీకటి అంటే శ్రమల కాలంలో కేకలు వేస్తూ పోతే అందరూ సిద్ధపరుచుకొని అప్పుడు వాళ్ళు ప్రభు శాంతికి వస్తారంట కాబట్టి అలాంటి సేవ దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి మనం ఎప్పుడు కూడా నిర్చపడదు అలాంటి సేవ చేస్తుండే వాళ్ళు పౌరుల భక్తులు కానీ ఆ శ్రమలో పోయేటప్పుడు అన్ని తప్పించారు ప్రభు కొరకు మనం ఈ లోకంలో శ్రమలు అందిస్తానికి మనం నిర్మింపబడ్డం వాళ్ళు శ్రమల కొరకే మనం మనం నియమిపబడ్డాం మనం ఆయన శ్రమలో మనం పాల్గొనితే నీకు పర్లోక రాజ్యం శ్రమ నుంచి మనం భయపడద్దు నిరీక్షణ కలిగి ప్రభుత్వం మనం నడుస్తూ ఎప్పుడు మన బలహీనమో ఎప్పుడు మనం అప్పుడే మన బలవంతులు నేను బలవంతు ఆయన కృప నా మీద ఉంది ఆయన ఆయన క్రియాశక్తి నా నాలో పరిపూర్ణమవుతుందని అలాంటి దృఢమైన విశ్వాసములు ఆయన వాక్యము సంపూర్ణ మనం అలాంటి విశ్వాసం మనం అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రించాల దేవుడు చిన్న వాక్యం దించిన కాక ప్రార్థన చేస్తాం సోత్రం ప్రభావా పరిశుద్ధుడా గొప్ప సర్వశక్తిమంతుడా సర్వనతుడా మహోన తగ్గుతాండిసయ్య గొప్ప దేవ భయంకరమైన శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావావులు తన సేవ జీవితంలో ప్రభ ఎన్నో సార్లు ప్రభుత్వం తప్పించినారు శక్తికి మించిన భారం ఉంది ప్రభా అలాంటి స్థితిలో కూడా ప్రభా మీరు తప్పించినారు ప్రభావ ఎన్నో సార్లు కాబట్టి అలాంటి శ్రమల కాలంలో మరణం నుంచి వాళ్ళు తప్పించినారు శ్రమల నుంచి ఉపద్రహం నుంచి తప్పించినారు కాబట్టి ఈ చివరి కాలంలో మరీ భయంకరమైన శ్రమల కాలం ప్రభా కానీ ప్రభా మీరు చెప్పినారు మీరు మాకు వాగ్దానం చేసినారు ప్రవ్వారు నా వాక్యాన్ని గాయకుంటే అది ఓచుకొని సహనం కలిగి నేను తిరిగి వచ్చేంత వరకు మీరు పట్టుకుని వస్తే మీరు కాపాడబడతారని కాబట్టి ప్రభావ అలాంటి కృప మాకు అనుగ్రహించిన ఆయన నీకు అన్నాను ఈ శ్రమంలో ఎవరు కూడా ప్రభ కదినింపబడకుండా ఏ స్థితిలో మేము తెలువబడిన ఆ పిలుపుకి తగినట్టు ప్రభావ మీ అంది నిలబడి మీ మీరు మీ కార్యం ఎప్పటికీ ఆసక్తులై ప్రభ మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రభావ మేము ఆ కార్యాలు చేస్తూనే ఉండాలి అనేకులు ప్రభ మీ వాటిని ప్రకటించడం సమస్యల్లో వారికి బలం ఇచ్చేవాడు మీరే ప్రభావ తృప్తి పరిచే దేవుడు కుంగిపోయిన వాళ్ళు లేవనైతే దేవుడు నువ్వు ప్రభావ నైనా మీ వాక్యమే ఆ రీతి లేవనెత్తాడు కాబట్టి అలాంటి బిడలు అక్కడికి వెళ్ళి మీ మీకు ఆదరణ మీ సమాధానం వాళ్ళని ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవకులు మమ్మల్ని తయారు చేయని వైరస్ బాధితులు మీరు స్వస్థపరచని ప్రవ్వ ఆ కలువరిసీలో మీరు మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని అయినా మీ కనికరిని చూపించని ప్రభ మీకు కృప చూపించే వాళ్ళందరినీ ప్రవ్వా మీకు మార్గంలోకి నడిపించని ప్రతి బిడని మీతో ఆకర్షించుకొని ప్రభ అయినా సరైన తన ఈ శ్రమంలో ఎవరు కూడా విశ్వాసం పడిపోకుండా పౌలు ఏ రీతిగా జీవించండి ఇక ముందుని కూడా తప్పిస్తాం మీరు అన్నారు అవును ప్రభ మీరు తప్పిస్తారు ఇంతకాలం నడిపించినారు ప్రభావ మీరు మాతో పాటు ఉన్నారు మీరు చెప్పిన పత్తి వాక్యం నెరవేరింది ప్రభా సంపూర్ణంగా మేము విశ్వసిస్తాం మాకు ఎలాంటి అనుమానం లేదు ప్రభావ మీరు మా హృదయాల్లో ఉన్నారు మాతో పాటు ఉన్నారు ప్రభావ మీరు అలాంటి విశ్వాసంలో పత్తి బిడ నడిపించే మా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయండి ప్రభావ ఇంకా మమ్మల్ని నూతనంగా అభిషేకించి మీరు వాడుకోని ప్రభావ మా ప్రియులు ప్రభావ నా తన ఎంతో మంది ప్రవ ఒక వైరస్ బార్యపడి ఉండగా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డలు మీరు స్వస్థపచ్చని మీ కృప చూపించండి ప్రవ్వ మీ కనికెరని చూపించి ఆ బిడ్డలకి విశ్వాసం దయించి బలపచ్చని ప్రవ నిరుత్సాహపడకుండా ఆయన మీరే ఆ బిడ్డల మీరు ఆదరించి బలపచ్చండి ఒక వైరస్ ని మీరు సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామవున హలలీయ ప్రవ్వా మీరే స్వస్థపచ్చని మైము నందండి మీ అందరూ నిరీక్షణ కలిగి విశ్వాసంలో ముందుకు పోయి బిడ్డగా తయార్జమని ప్రవ్వ మీరు అక్కడ తొరుగుంది ప్రభావం మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రవ్వ అలాంటి సేవాజితులు నడిపించి మీరు ఆ కురులన్నీ సిద్ధపచ్చుకున్న పాల్గొన్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలు దీవించి ఆస్వాదించండి నూతన అభిషేకంగా ఇచ్చిన ప్రభావాల కుటుంబాలు పిల్లల చుట్టూ మీకు కంచేసి ప్రభావ దూర ప్రాంతాలు ఉంటుందిగా ప్రభావ్ ఆ బిల్ల చుట్టూ మీ కంచిన ప్రభావ దీనికి మీరు కాపాడిన వైరస్ ని మీరు కాపాడండి మీ గ్రూప్లో కాపాడి ప్రవ్వ మీ గ్రూపులో మదర్ ప్రతి చోట మీకు వరకు సాహి నిలబెట్టుకొని మీరు ఆ కొరికి మళ్ళీ అందరూ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించు నాం తండ్రి ఆ మేన్ ప్రార్థించిన కాపాడంతో ఈ మధ్యాహ్న కాలం నా ప్రభావ మీరు మళ్ళీ హెచ్చరిస్తున్నారు మేము ఉంటుంది శమల కాలం అనే ప్రభుత్వాన్ని మనుషులు గ్రహించలేరు ప్రభావ శ్రమల కాలంలో భవిష్యత్తులో ఉంటాయి అనుకుంటున్నాను నేను శ్రమ ఆరంభమై చాలా కాలమే నువ్వు తెలియని స్థితిలో ఉన్నారు ప్రభా కానీ ఈరోజు మరోసారి మనలు జ్ఞాపకం చేస్తున్నారు కానీ శ్రమలకు ముందు మమ్మల్ని ముద్రిస్తున్నారు మీ దాసులని మమ్మల్ని ముద్రించారు కాబట్టి ప్రభావ మేము భయపడం ధైర్యంగా నిరీక్షణ కలిగి ముందుకు పోతా ఉంటాం ప్రభావ ఉపశమనానికి ఉపశమనం కల్పిస్తాను వాళ్ళకి అనేకమైన విషయాలు బయలుపరిచిన్నా మీరు చూపించిన వాళ్ళకి చూపించే అటువంటి కృపా భాగ్యాన్ని మీరు మాకు అనుకరించదు మీకు అందనుకోవా ఇంకా అనేక మంది భయపడుతుండగా ఆ భయాన్ని గర్తిస్తున్నాం వేసుకృష్ణ గెలిచి పెట్టగలి ఆత్మ వేసిన నీకు అజ్ఞపిస్తున్న ప్రభావ మీరు మహమనందండి మీ కొత్త సాస్కులు ముఖ్యంగా చెంది కుటుంబానికి మళ్ళీ మీ అందరి సంతోషించలేనప్పుడు మీరు సమృద్ధి గల కాబట్టి అందుకొలకి మీరు ఈ లోకంలోకి వచ్చినారు మనం కాదు ప్రభు సైతాన్ని కానీ ఈ సత్యాన్ని మేము అన్నింటిలో ప్రకటించి అందరినీ బలపరచాలా ధైర్యపరచాలా అటువంటి సేవా జీవితాలు నడిపించి మీరే మహమనందనం ఏ శ్రీకృష్ణ Amen మహాపరుషుతుడ మహోన్నతుడా సర్వోన్నతుడ జీవం కలిగిన దేవా జీవాధిపతి ఏ స్థాయినైనా నీకు వందనాల ప్రభానతండి నీకు స్స్తుతులు నాయన స్తోత్రముల ప్రభావ ఈ గడిచిన కాలం అంతా కాచి కాపాడి ప్రభానైనా నీ రెక్కల కింద భద్రపరచుకున్న ప్రభాత తండ్రి అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయారు సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు ఇస్తాయ నీకు స్థతులు స్తోత్రము ప్రభానైనా సమస్త మహిమ ఘనతా ప్రభావం నీకే యోగములు కలిగునిగా ఖాళీలుయ్యే ప్రభాతండ్రి ఇదిగో ప్రభా ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ల ప్రభానైనా పాటల ద్వారా మీరు మహిమలందరి ప్రభా వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు మీ స్వరం వినగలిగే భాగ్య ధన్యత ఇచ్చినందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభా ఇదిగో ప్రభానాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా మేము భయంకరమైన శ్రమ దినాల్లో ఉన్నాం కానీ ఎక్కడ ప్రభా మేము విశ్వాసం కోల్పోకూడదు ప్రభా ఎక్కడ నిరీక్షణ కోల్పోకూడదు ప్రభానైనా ధైర్యంగా మేము ముందుకు వెళ్ళాలా ప్రభా తండ్రి మరణం గురించి మేము చింతించాల్సిన అవసరం లేదు ప్రభానాయన తండ్రి ఎందుకంటే మీరే మాకు ఆశ్రయ దుర్గము మా కొండ కోట మాకు అన్ని నీవే ప్రభాన అయినా తండ్రి మాకు తల్లి తండ్రి అన్ని నువ్వే ప్రభాని అయినా మీరు వాగ్దానం చేశారు ప్రభాని తండ్రి మాకు నిన్ను విడవని ఎడబాయనని ప్రభాని తండ్రి కాబట్టి ప్రభ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా అలాగే ప్రభా తండ్రి ఇదిగో ప్రభాని అయినా శ్రమల దినాల్లో మేము పురుంగిపోతే ప్రభా నువ్వు చేతగానే తండ్రి కాబట్టి ప్రభ ఈ దినాల్లో మేము ధైర్యంగానే ఉండాలా ప్రభా అలాగే మనలో విశ్వాసంగా నిరీక్షణగా ఉండాలి ప్రభా ఇదిగో ప్రభా ఎవరైతే ప్రభావం అయినా కోవిడ్ హాస్పిటల్లో ప్రభావైనా ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభానైనా వాళ్ళందరినీ ప్రభాని గాయమైన అస్తమం ద్వారా సంపూర్ణ శ్స్థ దయచేయండి ప్రభా ఈ వైరస్ బారిన ఎవరు పడకుండా ప్రభా అందరినీ మీరు కాచి కాపాడండి ప్రభావం తండ్రి అలాగే ప్రభా హాస్పిటల్లో బెడ్స్ కొరకు ఆక్సిజన్ లేక వెంటిలేటర్ లేక ప్రభానం ఇదిగో ప్రభా తండ్రి మా దేశం చాలా నష్టంలో ఉంది ప్రభా చాలా మంది చనిపోతున్నారు ప్రభా తండ్రి వాళ్ళందరికీ ప్రభాణం తండ్రి మీరే ప్రభావం జీవం దయచేయండి ప్రభా ఎవరైతే చనిపోకుండా హాస్పిటల్లో బెడ్స్ ఏవైతే వనరులు కావాలో అన్ని మీరే దయచేయండి ప్రభాతండ్రి నా ప్రభా అందరు నాయనా ప్రభా నాయన పశ్చాత్తా పడాలా ప్రభా నాయన నీకు తెలియకుండా ఏదైనా అపరాధమో నా ఏదైనా పాపం చేస్తే మమ్మల్ని అందరినీ మీరు క్షమించండి ప్రభాతండ్రి మీరే మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా అలాగే ప్రభాన అయినా తండ్రి మీరు వాకింగ్ మాట్లాడినందుకు మీకు బంధనాలు ఇస్తాయా అలాగే మనోజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాన అయినా తండ్రి ఏదైతే బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి మీరే సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా అలాగే దగ్గును కూడా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ఏదైతే లంగ్ ఇన్ఫెక్షన్ ఉందో ప్రభాన అక్కడ మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి పరమ వైద్యుడు మీరు ప్రభా తండ్రి ఆయన స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభా మీరే మనోజ్ బ్రదర్ సంపూర్ణంగా స్వస్థపరచండి త్వరగా డిశ్చార్జ్ అవ్వాలా ప్రభా అలాగే రేణుకా సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచండి ప్రభా ఆ ఆమెను ధైర్యపరచండి ఆమెను ఆదరించండి ప్రభాన్ ఆయన నా ప్రభా ఆయన ఇలాంటి శ్రమ దినాల్లో మీరేనాయనా మాకు ధైర్యాన్ని ఇవ్వండి ముందుకు ఎలా ఎల్లలో విశ్వాసం నిరీక్షణ మీరే మాకు దయచేయండి ప్రభా అలాగే బ్రదర్ ని మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి అలాగే మీరేం ప్రభాన్ ఆయన తండ్రి అలాగే ఎవరైతే ప్రభా ఈ ట్రైన్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండి మీరే ప్రభానైనా ప్రతి అవసరం తీర్చండి ఈ వైరస్ బారిన ఎవరు పడకుండా ప్రభా మీరే కాపాడండి నాయన మీరు తప్ప మాకు ఇంకా ఆధారం లేదు ప్రభా మీరే మాకు ఆదరణ మీరే మాకు కనికరం ప్రభానైనా మా పట్ల ప్రభానైనా ఈ ఉగ్రత నుంచి మీరే మమ్మల్ని కాపాడగలరు ప్రభా మీరే కాపాడమని మీ మీదే నమ్మకం ఉంచుతున్నాం ప్రభా ఆపత్కాలంలో ఎంతో నమ్ముకోదగిన సహాయకుడు మీరునైనా మీరే ప్రభావం మాకు ఆదరణ కాబట్టి ప్రభానైనా మీదనే విశ్వాసం ఉంచుతూ మేము ధైర్యంగా వెళ్ళాలా మీరే మీకే వందనాల ప్రభ మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నదురాయడం ఏసుక్రీస్తున్నామని పెట్టాడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్య స్తోత్రం ప్రభ పరిశుద్ధ ప్రభ కృపామయుడవ ప్రభ కనికరంగాల దేవుడవ ప్రభ రాజులకు రాజు ప్రభ ప్రభులకు ప్రభుడవ ప్రభ దేవాది దేవా ఏసయ్య మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తు నామం బట్టి ప్రభా మీరు వాక్యం చేతో మాతో మాట్లాడినారు ప్రభా లెక్కలేనని వందనాలు ప్రభా దేవా మీకే లెక్కలేనని వందనాలు ప్రభా కృప మైడ కర్ణమైడ ఏసూ ప్రభా వైరస్ బారిన పడిన ప్రతి విడుదల కల్పించండి ప్రభా మీ నామంలోనే స్వస్థత స్వస్థప మీరే ప్రభా అది మీ కృపలో మీ యొక్క కనికలంలోనూ సాధ్యం ప్రభా కృప చేయించండి ప్రభావ వాళ్ళ క్షమించండి ప్రభా మీ యొక్క రక్షణ మార్గంలోకి ఇవాళ నడిపించండి ప్రభా పరుశుదులుగా తయారు చేయండి ప్రభా కృపా మయుడో ప్రభ ఏసేయా మీకు వందనాలు ప్రభ లోకమంతాలోక మంది ప్రభా కానీ మీ కృప చొప్పున మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభ ఏసేయా మీ యొక్క పరశుద్ధ బలం చేత మేము ముందుకు నడవాలా అనేకులను నడిపించాలా మా హృదయాలని ప్రభ జడియపడని ఎక్కండి ప్రభా మా డాగు చోటు ప్రభ మా కొండా కోట మీరే ప్రభా మా ఆశ్చర్య దుర్గం మీరే సుప్రభ మీరేం మాకు తోడుగా నీడగా ఉండండి ప్రభ మీ వాక్యం మాకు శక్తి ప్రభ మీ వాక్యం మాకు బలం ప్రభ ఎవ్రీడే మేము దాన్ని పొందుకోవాలా ముందుకు నడవాలా ఏసుక్రీస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరికన్నా ప్రేయర్ రిక్వెస్ట్ అంటే అడగండి ప్రజర్ అది అదే సిస్టర్ ఇందాక ఫోన్ చేసిందన్నా అది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ ఉందంటన్నా దగ్గు కూడా బాగుందని చెప్పారన్న సిస్టర్ చెప్పి ఏమో బ్రదర్ నాకు ఏం అర్థం కావట్లేదు అంటారు భయపడుతున్నా అంటే నాకు నమ్మకం లేదు బ్రదర్ అని అట్లా చాలా కుంగిపోయినట్టు వెంకన్న వాళ్ళ డాక్టర్ గురించి అన్న చెప్పేది బాబు గురించి లేలే సిస్టర్ వాళ్ళ గురించి కూడా చేద్దాం శ్రవణ్ అది హిందూ కదా పాప పేరు అది వెంకన్న బ్రెదర్ బిడ్డ ఆమె గురించి మనం జరిగించేజ్ సిస్టర్ ఫ్యామిలీ గురించి మనం చేస్తున్నాం అన్న దాని గురించి కూడా చేద్దాం అన్న అన్నతో మాట్లాడి రాన్న మీతో వెంకన్న బాబు ఏం మెసేజ్ పెట్టండి బ్రదర్ అంతే మనం వాట్సాప్ లో చూసినాం కదా ఏబిపిఎం లో అది మెసేజ్ చెప్ అదే అన్నతో వెంకన్న బాబు మాట్లాడినారా అని అడుగుతున్నా చంద్రశేఖర్ అని నాతోనేం మాట్లాడలేదు నిన్న నిన్న ఒకసారి ఫోన్ చేసింది సాయంత్రం పాపకు కూడా ఉన్నట్టుంది అన్నది కానీ చిన్న పాప అమ్మాయ చాలా చిన్నది వాళ్ళ మమ్మీ గాంధీ హాస్పిటల్ నర్స్ కదా అది ఉంది అది కాకపోవచ్చు నా ఒపీనియన్ పర్లేదు ఇంకా ఎవరికన్నా ప్రేర రిక్వెస్ట్ అంటే కూడా చేయొచ్చు మనం సార్ అందరం పరిశుద్ధు తండ్రి మీకు వల్ల మనోజ్ బ్రదర్ గురించి ప్రార్థిష్టమిన త్వరగా స్వస్థపరిచి డిశ్చార్జ్ చేయండి తన సిస్టర్ లో ఉన్నాయ అనుమానం తొలగించి విశ్వాసం బలపరచమనే ప్రార్థిస్తున్నాం తండ్రి సూత్రం ప్రభావ పరిశుధిర గొప్పదేవా సర్వశక్తి మంతడానికి వల్ల మనోజ్ బ్ర గురించి ప్రార్థిష్టమైనా మీ కృపల్లో మరిస్తుల జ్ఞాపం చేస్తాను ప్రభావ ఆ నేన మీరు పొందిన గాయాల స్వస్థత ఉంది ప్రభావ సంపకండి స్వస్థతను విధించండి ప్రభావ ఆ కళ తేవా ప్రభావ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆ దగ్గును ఏసుక్రీస కద్దిస్తున్నాయి విడిచిపెట్టుకోమని మీకు ఆజ్ఞాపిస్తున్నా ఏసు క్రిస్తల తేవా అయితే స్వస్థపచ్చాన్ని అయినా తరలించాడు మీరు రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణ హీలింగ్ తెచ్చింది ఆ లంగ్స్లోన ఆ వాటర్ సంపూర్ణంగా నార్మల్ నూట లేదు కావాలి ఈశ్వకరిస్తాన ఉన్న దేవా మీరే స్వస్థపచ్చండి బలపచ్చని ప్రభావిశ్వాసాన్ని సంపూర్ణంగా దయచేయండి ప్రభావ విసరి ముట్టంటే ఆ కని ప్రావ ఆ విశ్వాసాన్ని స్వస్థపచ్చండి ప్రభావ మీకు జ్ఞాపం చేసుకోండి మీ కనికే మీకు ప్రదర్పించిన అయినా బలపచ్చని మీద నిరీక్షణగా విశ్వాసం ముందుకుతుండగా తయారు చేసి ఆ అగ్నికం చేయని ప్రభావ కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి నా దేవా మీరే బలపచ్చము అని ఈశ్వక్రీస్తున్న పరిశ్రాంతండి ఆ మెయిన్ ప్రభానైనా నికుతులు స్తోత్రములు ప్రభానైనా తండ్రి ఇదిగో ప్రభా మనోజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా అయినా తండ్రి నా ప్రభా మనోజ్ బ్రదర్ ఏదైతే ప్రభా దగ్గు ప్రభానైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉందో ప్రభానైనా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా త్వరగా డిశ్చార్జ్ చేయండి ప్రభా తండ్రి నాయన ప్రభా మీరే మనోజ్ బ్రదర్ ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా నా తండ్రి అలాగే రేణుకా సిస్టర్ కూడా ప్రభానైనా అనుమానం తీసివేయండి ప్రభా నా తండ్రి ఆమెను ధైర్యపరచండి ప్రభా నయన అలాగే ప్రభావ విశ్వాసంలో నిరీక్షణగా ముందుకు వెళ్ళిపోవాలా ప్రభా కురుంగిపోవడానికి వీల్లేదు ప్రభా ఆ కుటుంబంలో శాంతి సమాధానం మీరే దయచేసి మనోజ్ బ్రదర్ మీరే సంపూర్ణంగా స్వస్థపరచుకోమని ప్రార్థిస్తూ నజరలేని యేసు క్రీస్తు నామం పేరు అడి వేడుకుంటున్నా తండ్రి ఆ మెయిన్ చేయాలన్నా ప్రభావ పరిశోధన మీకు వందనాల ప్రభావం మీ పాద సన్నిటి ముందు దేవ మనోజ్ బ్రదర్ నిమిత్తం ప్రార్థన చేసిన ప్రభా ఏసేయ మీకు ఎంతో వేళ వందనాలు బ్రదర్ని మీరు ముట్టండి ఏసు రక్త ప్రోక్షణ మీరు జరిపించండి ప్రభ విడుదల మీరు కలగజేయండి ప్రభా ఏస సంపూర్ణంగా విడుదల బ్రదర్ కలగాల మీరు విజయాన్ని దయచేయండి ప్రభ గొప్ప దేవుడు ప్రభ ముట్టండి ప్రభ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డ ప్రభ మీ సేవ చేసిన బిడ్డరాజా ఏసయా మీకు వందనాలు ప్రభ కృప జూయించండి కనికరం జోయించండి ప్రభ ఇంకా ఆత్మలోకి నడిపించండి ప్రభ తిరిగి లేచి ప్రభ ఇంకా విపరీతంగా సేవ చేయాల విజయాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామ ప్రార్థన చేస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక ఆ మెయిన్